ఆటోక్రసీ అంటే ఇంకెవరికి మాట్లాడడానికి కూడా ఓకే అసలు అనుమతి ఉండదు క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు ఎమర్జెన్సీ లాగా అయిపోతుంది అప్పుడు ఆ పొలిటికల్ ఫ్రీడమ్ లేకపోతే మనుషుల యొక్క జీవితాలు కష్టాన్ని పడతాయి కాబట్టి ఫ్రీడమ్ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి డెమోక్రసీ ఉండాలి డెమోక్రసీ ఉంది కదా దాన్ని కుక్కలు చింపినవిస్తారు అని అంటారు అలాగే తయారు చేసి దాన్ని ఈ ఒకటి ఇటులాగి ఇంకొకటి అటులాగి మరొకటి అటులాగి ఇంకొకటి ఇటులాగి ఒకే వస్తువుని పది డైరెక్షన్స్ లో తాళ్ళేసి లాగిస్తే అదేమవుతుంది చిన్నాదనం అయిపోతుంది ఎవరికీ ఏమీ మీద సో అలా డెమోక్రసీ పేరుతోటి అంత అంత ఫిసిపేర స్టెండెన్సీ ఇస్తుంటారు అలా పెట్టేసుకుని ఒకరిని ఒకళ్ళు తిట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ మొత్తం నెలలు సంవత్సరాలు అలాగే అదే డెమోక్రసీ అంటే సో కాబట్టి అలాగే ఈశ్వరుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా మనం ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము ట్రూ అలా అని చెప్పేసి ఇంకా మీ వెరైటీ ఫెటైల్ ఇమాజినేషన్ తోటి ఏవో రూపాల్లో ఆరాధించేసుకుంటూ పోతే కొంచెం అక్కడ కూడా హద్దు ఉండాలి మహర్షులు ఏవో కొన్ని రూపాలని మనకి నిర్దేశించారు వాటిల్లో మనకు నచ్చిన రూపాన్ని ఒకదాన్ని తీసుకుని ఆరాధన చేసుకోవాలి కానీ ఇదికే కొత్త వింత పాత రోత అనే ధోరణిలో పాత రూపాలను వదిలిపెట్టేసి కొత్త కొత్త రూపాలని వారానికో రూపం రెండు రోజులకో రూపం మూడు రోజులకో రూపం తీసుకొచ్చి బిస్కో గణపతి అని లేకపోతే పాపు గణపతి అని లేకపోతే ఇంకోటిని ఇంకోటిని వేలో విడ్డూరమైన రూపాలని కొత్త కొత్త రూపాలని తీసుకొచ్చి కొత్త కొత్త ఆరాధనలోవి చేస్తూ ఉండటము అంత పెద్ద యోగ్యమైన పనిగా అనిపించింది పైగా ఈ ఆరాధన సాత్వికంగా ఉంటే రూపం ఏదైనా పర్వాలేదు అది రాజసము తామసము కూడా అయిపోతే చాలా సమస్య మరైతే ఫలం ఉండదంటే ఫలం ప్రతిదానికే ఉంటుందండి కర్మకి ఫలం ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చి కేకలు వేశారనుకోండి కర్మ దానికి ఫలం ఉంటుంది కర్మకి ఫలం ఉంటుంది ఆరాధన చేశారనుకోండి ఎలా ఆరాధించినా దానికి ఒక ఫలం ఉంటుంది ఏదో ఫలం ఉంటుంది ఇప్పుడు కుక్కకి ఓ బిస్కెట్ ముక్క విసిరారనుకోండి అది మీ దగ్గరికి వచ్చేలా తో కర్మకు ఫలం కాబట్టి మనం యోగ్యమైన పద్ధతిలో చూసుకోవాలి ముఖ్యంగా హిందూ సమాజంలో ఈ రకరకాల తామస ఆరాధనలు వచ్చేసి హిందూ ధర్మానికి చాలా చెడ్డ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి Something similar to that, maybe you సంథింగ్ సిమిలర్ టు దట్ మేబీ యూ కెన్ సితాని యాంతి భూతేజ్యా భూతములను పూజించువారు భూతములంటే ఆయనే చెప్తారు భూతాని వినాయక మాతృగణ చతుర్భజన్యాదీని యాంతి భూతేజ్యా భూతానా పూజకా భూతములను పూజించేవారు అంటే తామసమైన ఆరాధనలు చేస్తూ ఉంటారు ఈ తామసమైన ఆరాధనలు చేసి వారు ఏం ఏం పూజిస్తారంటే వినాయక వినాయక అంటే విఘ్నేశ్వర కాదు విఘ్నేశ్వర వేరు ఈ వినాయక శబ్దానికి అర్థం వేరు ఇది వినాయక అలా తీసుకోండి మీకు గణేష్ మహారాజు వినాయకుడు కాదు ఇది గణేష్ మహారాజు వినాయక ఏకవచనం ఇది వినాయకా బహువచనం అనేక మంది వినాయకులు ఉంటారు ఈ వినాయకులు బహుశా ఇలా చెప్పచ్చు ఎప్పుడైనా శివజీక యాత్ర అంటూ పేరు మీద మీరు ఏదైనా టీవీలో ఏదైనా చూసారా శివ శివుడు వివాహానికి వెళ్తున్నాడు అంటూ యాత్రని కాలే అంటో మీకు ఈ రథయాత్రలాగే ప్రసిద్ధంగా శివజీకా యాత్ర అని వస్తూ ఉంటుంది దాంట్లో మీకు ఈ ఈ భూతాలు చింకరులు వీళ్ళందరూ రకరకాల వేషాలు వేసుకుని ఆ యాత్రతో పాటు వస్తారు ఎప్పుడైనా చూశారా లేదా చూశారు కదా దాంట్లో మీకు కొంతమంది కూర్లు పెట్టుకుంటారు కొంతమంది కొమ్ములు పెట్టుకుంటారు తర్వాత జుట్టు విరబోసుకుంటారు పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు వీళ్ళందరూ ఏమిటండి అంటే శివుని యొక్క వివాహ యాత్రలో వీళ్ళందరూ ఉన్నారు అని ఎక్కడో పురాణంలో వర్ణన ఉంది ఆ వర్ణనని దాన్ని హిందీలోకో తెలుగులోకో అనువాదాలు ఉన్నాయి కదా అది అనువాదం చేసేసుకుని దాన్ని అక్షరశ లెటరల్ దాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ శివజీ యొక్క యాత్రలో మీకు రకరకాల భూతప్రేత పిశాచాలు ఇవన్నీ ఉంటాయి ఆ పిశాచాలకు ఓ నాయకుడు ఉంటాడు భూతాలకో నాయకుడు ఉంటాడు ప్రేతాలకో నాయకుడు ఉంటాడు అలా షాకినీ నాయ ఇంకా స్త్రీ లీడర్స్ కూడా ఉంటారు మెన్ ఉన్నప్పుడు విమెన్ ఉంటారు ఈ విమెన్ లీడర్స్కి షాకినీ డాకినీ ఇలాంటివేమో పేర్లు ఉంటాయి ఢాకా అనే పేరు అక్కడి నుంచి వచ్చింది డాకినీ అనమాట ఢాకా అని ఇప్పుడు మీకు బెంగాల్లో ఉంది కదా ఇదంతా కొంచెం లో మీకు ఇటువంటివి కొన్ని ఎక్కువ కనపడతాయి వామాచారాల నుంచి వచ్చి సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న పదాలకి ఏదో కొంత అర్థం చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు బాగా తెలుసున్న సమాచారం ఏం కాదు శంకరాచార్యులు రాసిన భాష్యంలో మెన్షన్ చేశారు ఆయన మొత్తం దేశమంతా తిరిగేసి చూశారు చూసి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శ్రీకృష్ణుడు మనం మొత్తం ధర్మాన్ని అంతా కూడా చాలా సమగ్రంగా పరిశీలించే ఒక ధర్మాన్ని మనకిచ్చినాడు కదా జగద్గురువు కదా కాబట్టి ఉన్న వచనానికి మనం న్యాయాన్ని చేకూర్చాలి దాంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటివన్నీ అనవసరం మనం వీటికి దూరంగా ఉండాలని తెలుసుకునే ప్రయత్నం కాబట్టి ఈ వినాయకులు అంటే ఈ కిన్నర కిమ్పురుష వీళ్ళు ఉంటారు కిన్నరులకో నాయకుడు ఉంటాడు కింపురుషులకు నాయకుడు ఉంటాడు సో మనిషి గుర్రంలా ఉంటాడు తలకాయ మాత్రం మనుషులు ఓకే కింపురుష అదే వీడు మనిషే ఏమిటరా లేరా మనిషిలాగే మనిషేనండి తలకాయ చూస్తే మనిషే అదే మనిషి ఏమిట్రా బాబు వీడు గుర్రం రామ్మా అని కింద వీళ్ళని కిమ్ పురుషులు ఉంటారు అలాగే కి నరహ మరి పురుష నర మనవుడేనా అంటే ఏమో మనవులాగే ఉంటాడు స్త్రీ రూపంలో ఉంటుంది అడుగునంతా చేప పైన మాత్రం అందమైన స్త్రీ సో వినాయకులు అంటే మీకు ఇటువంటి వికృత రూపము కలిగిన ఘనమూల ఘనం అంటే గ్రూపు వాళ్ళకి హెడ్ ఒక ఉంటాడు వాడికి వినాయక అని పేరు కొన్ని పేర్లు మీకు చెండ ముండా భృంగి రిటి భృంగి ఒకటి పేరు రిటి ఇంకొకటి పేరు వీరభద్రుడు ఇదే కోమకు చెందినవాడు ఈ వీరభద్రుడికి చాలామంది సపోర్టర్స్ ఉన్నారు వీరభద్రుడు వీరభద్రులే వాడి పేరే వీరభద్రుడంటేనే అంత ఆవేశం హడావిడి కొట్టు తిట్టు చంపు ఇది వీరభద్రుడు ఆయనకి సపోర్టర్స్ వాళ్ళందరూ వినాయకుడు వీడు అలాంటి వినాయకున్నప్పుడు సెలెక్ట్ చేస్తాడు సెలెక్ట్ చేసి పూజ మొదలు మరి వాడు పూర్తిగా వేస్తాడు వేస్తేం కాదు అదో పూజ వినాయక ఇక మాతృగణ ఏదో అరవై నాలుగు అరవై నాలుగో ముప్పై ఏదో నెంబర్ ఉంది బేగ్ నెంబర్ మాతృగణ సో దే ఆర్ ఆల్ మదర్స్ చాలా వికృత రూపాన్ని కలిగి ఉంటారు రక్తాన్ని తాగేస్తూ ఉంటారు ఇలాంటి రక్తాన్ని తాగి రక్తం సోల్డ్ రక్తం అసలు శోభే లేదు అసలు అక్కడి నుంచే షుగర్ ఉంటుంది సో రక్తము మేడలోనేమో ఈ ప్రేవుల్ని వేసేసుకోవటము కపాలని మాలకూర్చుమలో వేసేసుకోవటము ఈ చెవికో కపాలములు తాతక చల కుండల అని కాళిదాసు రెండో వయసులో తాతకని వర్దిస్తున్నాడు ఆవిడ కపాల కపాలములు కుండలాలుగా పెట్టుకున్నాయి కపాలములు కుండలాలుగా ఆవిడ కుండలాల ఎంతకంటే వేరే దొరకలేదు రెండు కపాలని ఇద్దరిని మొత్త వాళ్ళని చంపేసి వాళ్ళ కపాలను తీసుకుని చక్కగా ఇక్కడ ఒక పాలము ఇక్కడ ఒక పాలము కుండలాలగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద విలువ పెట్టుకుంటారు చూడండి అలా పెట్టుకుంటారు పెట్టుకుంది ఆవిడ తాటక పెట్టుకుంది ఆవిడ నడిచొస్తుంది నడిచొస్తుంటే తాటక చల కపాల కుండల చలా అంటే అవి ఇలా ఇలాగా ముందుకి వెనక్కి కదిరిపోతున్నాయి ఆ కపాల కుండలములు కపాలములే కుండలములు సో అవుడో దేవత తాటకిన ఆరాధన చేయొచ్చు షూర్పణను ఆరాధన చేయొచ్చు షూర్ప నఖ అంటే నఖములు గోళ్ళు చేత లవలే ఉండు అంటే మొత్తానికి ఇలాంటివి ఏమో చాలా పేర్లు ఉన్నాయి ఆ సాధో సాహిత్యం దాంట్లోకి పెద్ద నేను లోటుగా ప్రవేశించలేదు ఎందుకంటే ఎందుకు మనకిది ఇది ఉంటాను దాంట్లో నిష్ణాతులు కొంతమంది ఉన్నారు దాంట్లో విద్వాంసులు అని అలా కొట్టి పోసేస్తూ ఉంటారు ఆ సాహిత్యాన్ని అందరినీ కూడా సో అది మాతృగణములు చతుర్భగిని అంటే నలుగురు చెల్లె అక్క ఉన్నారు వీళ్ళు నలుగురు వాళ్ళు ఈ నలుగురుని మీరు కనుక ఆరాధించినట్లయితే ఆ నలుగురు అక్క కూడా మీకు కావలసినటువంటి సకల సౌఖ్యాలను ఇస్తారు పవర్ శవసిద్ధులు వాళ్ళు కూడా ఇస్తారు చతుర్భగిని బహుశా వాళ్ళలో ఈ జ్యేష్ఠాదేవి కూడా ఉందేమో మరే ఉంటే ఉండొచ్చు లేకపోతే జ్యేష్టాదేవి అంటే మళ్ళీ ఆ సమాచారం వేరే ఈ చతుర్భజినీలో ఎవో ఉంటాయి కాళీ కపాలి అలాగ ముండా శుండ అలాంటి పేర్లతోటి ఎవో ఉంటాయి చతుర్భజిని ఇత్యాది ఇలాంటివి కూడా మీరు ఇంకేమైనా వినుంటే అవి కూడా పెట్టచ్చు ఇక్కడ ఇత్యాది నాకేమీ పోసలేదు మరి ఈ భూతాలని ఆరాధించి వాళ్ళు అవే పొందుతారు వాటిని ఆరాధిస్తుంటే అవి వైపు పొందుతారు సో ఫలా మీరు ఫలానా భూతాన్ని కనుక ఫలానా గణాన్నో దేవతను ఆరాధించినట్లయితే ఎక్కడో దూరంగా ఉన్నదని మీరు చూసేయచ్చు మాయాభగదార్ పాతాళ భైరవి సంథింగ్ లైక్ మీరు చూసుకుంటారు సినిమాలు మాయా పాతాళ భైరవి సినిమాలు అలాంటివి చూసుకుంటారు దాంట్లో మాంత్రికుడు ఇలాంటి ఆరాధనలే చేస్తాడండి వాడి కర్ర సమాచారం అంతా ఎలా ఉంటుంది ఆ కర్రకేమో పా ఉంటుంది లేకపోతే కుండ కపాల ఉంటుంది వాడు మెళ్ళ వివ్వవేస్తుంటాడు ఇలాంటివే ఆరాధన చేస్తున్నాడు పాతాళ భైరవండి పాతాళలో భైరవి ఆ దేవత భైరవి భైరవి అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది భైరవి భైరవస్య పత్ని భైరవి ఆ భైరవుడు భైరవుని యొక్క పత్తిని కనుక ఆమె భైరవి సంథింగ్ లైక్ దాట్ ఇట్ మస్ట్ ఈ భైరవి అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణ భీ అంటే భయం రవ రవ అంటే కేకలు వేయటం కేక వేసే ఆ దేవత కేక వేస్తే అందరూ కూడా గుండెలు భయంతో గుండెలు పగిలి చేసిపోతారు సంథింగ్ లైక్ దాట్ ఇలాగా అంటే ఆరాధన వచ్చేసి ఇవారు మీరు ఎప్పుడైనా ఈ కాశీ కానీ అలాంటి చోట్లకి వెళ్తే తగులుతారు మీరు అఘోరీలు ఉంటారు వాళ్ళు ఇలాంటి ఆరాధనలు ఎవరు చేస్తూ ఉంటారు కా శ్మశానంలో గుర్తించేయాలి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ బాధ చాలా వాళ్ళకి ఇరవై రోజు ఉంటారు వెరీ ఫనీ సుకూల్ ఆరాధనలు రోజు చేసి శరీరాన్ని చాలా సృష్టింపజేస్తారు ఏవో ఫలాలు వస్తాయంటారు ఇదంటారు అదంటారు చాలా గడబిడ చేస్తారు బుద్ధిమంతులు ఏం చేయాలంటే వీటన్నిటికీ దూరంగా ఉంటారు వాటిని దగ్గరికి రానివ్వకూడదు ఇక వీళ్ళందరినీ కాకుండా సర్వం వ్యాపకుడైన పరమాత్మను ఆరాధించి వాళ్ళు ఎవరో కొద్దిమంది సర్వవ్యాపకుడైన పరమాత్మ మరి వాళ్ళే వాళ్ళే ఏం పొందుతారండి ఎందుకంటే వీళ్ళు పొందేవి చాలా ఉపయోగకరమైన అంటే సమాజంలో ఎవేవో ఘనకార్యాలు చేయటానికి ఉపయోగపడేవి అని పొందుతారు నిప్పుల్లో దూకేస్తా నీళ్లలో నడిపేస్తా అని ఇలా మొదలు పెడతారు అంటే కాలుదా ఎందుకంటే దేవత ఆ దేవత ఏం చేస్తుందంటే ఈ కాళ్ళకి నిప్పులకి మధ్యలో ఏదో పవర్ చూపులు చేసి వీడి కాలకుండా చేసేస్తాడు అలా తర్వాత ఏదైనా నా నాలిక షోలంతో పొడి చేస్తాడు పొడిచేసి అరే మరి గాయం అవుతుంది కదా అంటే గాయం విభూతి పెడతాడు ఆ రక్తం కారుతుంటే విభూతి అద్దుతాడు కానీ ఏదైనా ఆ ఏదైనా ఏడవాలి కానీ విభూతి అద్దుతే ఏమవుతుందని మీరు నేను అనాలి వాళ్ళదే ఉన్న విభూతి పెట్టేస్తాడు నాకు కుర్రాడు పాతిక ముప్పై ఏళ్ళ కుర్రాడు స్వామీజీ హిమాలయాల నుంచి వస్తున్నాను అన్నాడే సో ఇక్కడ గాయం ఒకటి చూపించాడు చూపించి అది మానేసింది మానిదింది కానీ మత్స్య గట్టిగా మత్స కాయ కాయ కాల్చేసింది ఏమిటా అంటే నేను ఇక్కడ స్థూలం పెట్టుకుని గుహలో తపస్సు చేశాను ఎందుకు అలాంటి పిచ్చిపోంటే మా గురువు అలా చేయమన్నారు అలా చేశారు ఆయన కూడా అలా చేశారు అని చెప్పాడు వాటికన్నా విషయా ముప్పై ఏళ్ళ కుట్రాడు ఆ దారిలో ఉన్నాడు నా సత్సంగానికి వచ్చాడు ఎలా శబ్దాలు రామశబ్దం శబ్దమంది కొనుక్కున్న రామశబ్దమీని చదువుకోరా అంటే అసలు ఈ స్థూలం పెట్టుకుని ఏదో జపం చేస్తాను ఎవత్తి జ్ఞానం కూడా ఉండదు సంస్కృతం ఏదో చేస్తూ ఆ హిమాలయాల్లో విసిగెత్తి హైదరాబాద్ వచ్చాడు మళ్ళీ హైదరాబాద్లో విసిగెత్తి ఎటువంటి పాపం ముప్పై ముప్పై ఏడు వయస్సు ఇటు ఇటు కాదు అటు కాదు అన్ని విధాల భ్రష్టత్వమే అవుతుంది అంతిమంగా దానివే ఊస్తూ ఉంటారు వీళ్ళందరికంటే భిన్నంగా ఆ సర్వవ్యాపకుడైన పరమాత్మనే ఆరాధిస్తాము మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి వీళ్ళకి లభించేటువంటి స్పెషల్ పవర్స్ అంటారు చూసారా అవేమీ లభించవు మరి వాళ్ళకి ఏం లభిస్తుంది ఆ పరమాత్మే లభిస్తుంది లేదంటే పరమాత్మ లభిస్తే లాభమేమి అని మీరు ప్రశ్న అడిగితే నేను చెప్తాను సమాధానం ఏమి లాభం ఉండదు లాభం ఏమీ ఉండదు ఎందుకంటే లాభము అనే మాట ఆ సంస్కారం మనస్సు నుంచి వస్తుంది ఆ మనస్సుకి మనస్సు యొక్క కల్పనలో లాభము సంసారానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి ఏదో భోగము ధనము అయితే ధనము లేకపోతే భోగము అదే లాభం ధనము యర్థము భోగములు యర్థము ఇదంతా కూడా మిథ్య కల్పన అజ్ఞానము బంధము అన్నవాడికి మీరు ఏమి లాభాన్ని ఇవ్వగలుగుతారండి మీరు ధనము సంపదలు భోగములు మైనస్ చేసి పెట్టేస్తే ఇక మాటకే అర్థం లేకుండా అయిపోయింది కాబట్టి ఈశ్వరుడు ఆత్మను తెలుసు ఆత్మను తెలియటం వలన లాభం ఏమి ఏమీ లాభం ఉండదు ఇది పాము కాదు రాడు అని తెలుసుకోవటం వల్ల లాభం ఏమిటి ఏమీ లాభం ఉండదు అంతకుముందున్న భయం పోతుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది క్లారిటీ వస్తుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది లాభం అనేది నయా ఉండదు కాబట్టి రివార్డు కోసం చూడకూడదు రివార్డు కోసం చూస్తున్నంతసేపు మీకు తత్వము తెలియనే తెలియదు ఎందుకంటే మీరు రివార్డు అనేది ఏన్నైతే అంటున్నారో అది అజ్ఞాన కల్పితము తప్ప అది వాస్తవం కానే కాదు యాంతి మధ్యాజిన మధ్యజనశీలా వైష్ణవామేవ యాంతి వైష్ణవాహ వైష్ణవా అంటే ఆధునిక కాలంలో ఒకరొక శెక్ట్కి చెందినవారు అనే అర్థం వస్తుంది వీళ్ళు వైష్ణవులు అదొక సెక్ట్ మళ్ళీ దాంట్లో సబ్సెక్ట్లు కొన్ని ఉంటాయి వైష్ణవులా అయితే ఏ ఏ వైష్ణవులు వైఖానసమా లేకపోతే మరొకట అని సబ్సెక్ట్ ఉంటుంది సబ్సెక్ట్లో సబ్సెక్ట్ ఉంటాయి అలా తయారైంది కానీ వైష్ణవ శబ్దాన్ని శంకర్లో ఆ సెన్స్లో వాడరు శంకరుడు వాడేరు అంటే ఆయన కాలం నాటికి ఇంత గలాభ లేకుండే ఆయన వైష్ణవా అంటే పరమం పదం అని మీరు మంత్రం వినుంటారు ఆ సర్వ విష్ణు అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ అని అర్థం విష్ణు అంటే విష్ణువు యొక్క భక్తులు కనుక వైష్ణవా విష్ణవ భక్త వైష్ణవా తద్ధిత ప్రయోగం అయితే విష్ణువు యొక్క భక్తులంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు అడగండి విష్ణువు యొక్క భక్తులంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో శివుడి భక్తులు కొందరున్నారు విష్ణు భక్తులు మరికొందరున్నారు ఇది ఒక సెక్ట్ అది ఇంకో సెక్ట్ ఆ విష్ణువు భక్తులంటే ఈ సెక్ట్కి చెందిన వాళ్ళు అనే అర్థంలో సామాన్య జనం దాన్ని చూస్తారు కానీ మరి శంకరులు అలాంటి అర్థంలో వాడరు విష్ణు వేవేష్టి ఇది విష్ణు సర్వమును వ్యాపించి ఉన్న పరమాత్మ అంటే ఈ దేవత ఈ దేవత ఈ దేవత ఈ దేవత అని అలాగా మొక్కలు ముక్కలు చేసుకోకుండా సర్వ జగత్తును తక్కువ అధిష్టానంగా ఉండే ఆ పరమాత్మ ఆ పరమాత్మను అట్టి పరమాత్మను ఆరాధించేటువంటి స్వభావము శీలము అంటే స్వభావము కలవారు వారు ఎవరిని పొందుతారు ఆ సర్వ్యాపకుడైన పరమాత్మనే పొందరు అంటే వాళ్ళు జీవన్ముక్తురు అగుదురు అని అభిప్రాయం సమానే ఆయాసే మామే భజన్ అజ్ఞానా అల్పఫలభాజోవంతి ఇర్థ వీళ్ళందరికీ ఆయాసం సమానమే ఇప్పుడు పితృవ్రతులైనా దేవవ్రతులైనా భూతేజ్యులైనా లేక సర్వవ్యాపకుడైన పరమాత్మను ఆరాధించేవారైనా ఆయాసం సమానం ఆయాసం అంటే బుద్ధన్నే తల్లిలో గంగా లేకపోతే గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆరాధన చేసుకుంటారండి అలాగే చేస్తారు కదా ఆరాధన ఆరాధన చేసే దాంట్లో ఆయాసము శ్రమ సమయం పట్టే శ్రమ తర్వాత ఇంద్రియ నిగ్రహం అది ఉంటుంది ఈ రకమైన క్లేశము ఎంతో కొంత క్లేశం ఉంటుంది అది అందరికీ సమానమే కానీ ఫలము మాత్రము చాలా భిన్నంగా ఉంటుంది ఆయాసం సమానం ఫలం ఎక్కువ ఇప్పుడు గంటలు పనిచేశారు ఆఫీస్లో ఇతనికి బస్ టూర్కి ఎంత ఇస్తారు ఓ వంద రూపాయలు ఇస్తారు ఎనిమిది గంటలు పనిచేస్తారు ఆఫీసర్కే ఎంత ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు ఆయాసం సమానం పొద్దున్న వెళ్ళి సాయంకాలం దాకా అక్కడే ఆ పనే చేస్తూ ఉండడం కానీ ఫలం చాలా భిన్నంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఈ భేద బుద్ధితో ఆరాధించి వారందరూ ఫలాన్ని పొందుతారు తప్ప పూర్ణ ఫలాన్ని వాళ్ళు పొందలేరు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రజతాత్మన ఈ శ్లోకాన్ని అంతకు ముందు శ్లోకాలతో కలిపి మనం అన్వయించుకోవాలి ఆ కాంటెక్స్ట్ లో ఉన్న శ్లోకం కాబట్టి ఇక్కడ ఆరాధనలో అనేక పద్ధతులు చెప్పబడ్డాయి పరిచ్ఛిన్నమైన దేవతారాధన ఈ దేవత వేరు ఆ దేవత వేరు అనే భేద నేను వేరు దేవత వేరు అనే భేద బుద్ధి ఇటువంటి భేద బుద్ధితో అల్పఫలములను కోరి పరిచ్ఛిన్నమైన భేదపూర్వకమైన దేవతారాధన అదొకటి ఉన్నది వర్సెస్ దానికి దానికి భిన్నంగా మద్యాజిన అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మలు ఆరాధించుట వీటిల్లో ఏది ఉత్తమమైన ఆరాధన అని మనకి తెలిసిపోయింది కదా క్లియర్ అయిపోయింది నన్నే పొందుతారు అనే మాట ద్వారా నీవు ఈ పరిచ్ఛిన్నమైన ఆరాధనలను ప్రక్కన సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మోక్షకామనతో ఆరాధించుము అని మనకి స్పష్టమైపోయింది కాబట్టి ఆయాసం సమానం ఫలం చాలా గొప్పది సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి ఆరాధించిపోయిందు మహాఫలము గలదు అని ఒక భేదాన్ని చెప్పడమైనది అంతటితో సరిపడలేదు ఈ భూత పిత్రు భిన్న భిన్న దేవత ఆరాధనలలో మీకు కండిషన్స్ నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎవేవో నియమాలు ఉంటాయి ఇప్పుడు ఒక ప్రత్యంగిరా దేవతను ఆరాధించు అంటారు ఇప్పుడు ప్రత్యంగిరా దేవతను ఆరాధించాలంటే ఎక్కడండి ఈ దేవతను ఎలాగ ఆరాధించదము అంటే దానికి ఏదో చాలా కఠోరమైన నియమాలు కఠినమైన నియమాలు ఎక్కడికో పోయి ఎక్కడో ఆరాధించారు మణికర్ణిక ఘాట్లో కూర్చొని ఆరాధించి ఉంటాడు పన్నెండు రోజులు మణికర్ణిక ఘాట్లో కూర్చొని రాత్రి పన్నెండు గంటలకి అక్కడ కూర్చుని ఆరాధించుకుంటాడు ఎలా ఉంది ఆరాహన సో ఏదో చెప్తాడు మీ అవకాశం లేకపోతే శీతలాదేవిని ఆరాధిస్తూ ఉంటాడు ఏదో తలాదేవితలాదేవి ఆరాధించి ఫలం వస్తుంది కానీ అల్పమైన ఫలమే వస్తుంది దీని మీద ఒక అతంది ఎక్కడో చదివి వెళ్ళారు ఒకడు వాడికి గుర్రం కావాలని కోరిక ఉంటుంది గుర్రలాకు గుర్రం కావాలి అది ఎలా అంటే ఈ రోజుల్లో నేను ఒక కారు కొనుక్కోవాలి అన్నట్టు ఆ రోజుల్లో మరి నడక లేకపోతే గుర్రము సో గుర్రం కావని కోరిక పుడితే వాడు శీతలాదేవి ఆరాధించాడు ఆరాసిస్తే శీతలాదేవి వీడికి ప్రత్యక్షమైంది ఓ శీతలాదేవి నా గుర్రాన్ని అనుగ్రహించు అని వీడు కోరాడు అంటే భక్తానికి ఏం కావాలో ఆవిడ అడిగింది వీడు కోరాడు గుర్రం కావాలి వీడు అన్నాడు వా ఆవిడది అరే నేను గాడిదే మీరు నీకు గుర్రం నేను ఎక్కడ నిస్తాను ఎందుకంటే శీతలాదేవి ఖర వాహన ఆవిడ గాడిదే ఆవిడ వాహనం ఆవిడ గాడి వాహనం అయితే వీడి గుర్రాలు ఎక్కడికి చూస్తున్నాయి అప్పుడు పోలే తల్లి ఖర గాడిద నాకు గాడిదైతే గాడిదైతే ఇవ్వడానికి అభ్యంతరం లేదు నాకు గాడిదొద్దు ఆవిడ గుర్రమే కావాలి అంటే వారి వెలిమొహం నన్ను కాదు మరి ఎవరిని ఆరాధించాలో చెప్పుకుంటే అశ్వారూఢ అని ఒక ఒక దేవత ఆ దేవతని తెలుగులో గుర్రాలక్క అంటారు ఎప్పుడైనా విన్నారా గుర్రాలక్క అంటారు ఆ దేవతలేదు ఆ దేవతను ఆరాధించడా మూర్ఖుడా అప్పుడు నీకో గుర్రం దొరుకుతుంది అని చెప్పేసి ఆవిడ సలహా చెప్పింది కాబట్టి శీతలాదేవిని ఆరాధించినందుకు ఫలం లభించిందా లేదా లభించింది మంచి సలహా ఇచ్చి నీ కోరిక కూడా తీరుతు నేను ఆశీర్వచనం చేసి పాపం ఆవిడని ఆరాధించినందుకు ఫలం ఉంటుంది ఆవిడ వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీడు అశ్వారూఢను ఆరాధించాడు అశ్వారూఢను ఎవరైనా ఆరాధించదలుపుకుంటే దానికి ఒక మంత్రము వ్యవస్థ అంతా ఉంది మీరు ఎవరైనా కావాలన్నట్లయితే నేను మీకు రిఫరెన్స్ ఇస్తున్నా మీరు వెళ్ళి పట్టుకుని చేయొచ్చు ప్రపంచతంత్ర సారహ అనే పుస్తకం ఒకటి ప్రపంచతంత్ర సారహ పుస్తకం అది మీరు గూగుల్కో ఒకరికో పోయి వెతికితే దొరుకుతుంది మొత్తం మీద దాంట్లో మీకు మొత్తం పుస్తకం దొరకకపోయినా దాని సంగ్రహ రూపం కూడా ఎక్కడో చూశారు దాంట్లో ఈ గుర్రాలక్క ఆరాధనకి సంబంధించి మంత్రం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాన్ని స్వీకరించి దానికి గురువు కూడా ఉన్నారు గురువు అవసరం పడతారు కదా మీరు పుస్తకం గురువు అనుకుంటే పని అవతారు కాబట్టి దానికి గురువులు కూడా ఉన్నారు మీరు మీరు ఆ లైన్లో ఉంటే మీకు తెలుసు మీకు మరి ఆ లైన్లో ఉన్నవాళ్ళు మీకు ఎవరైనా పారసీలు లేరో లేదో నాకు తెలీదు కానీ నాకైతే తారశిల్ ఇప్పటికీ అప్పుడప్పుడు తారశీళ్ళతోనే ఉంటారు పైగా నా దగ్గరికి వచ్చి స్వామికి మీరు ఆశీర్వదించండి అని కూడా అంటారు నేను అంటాను నేనేం ఏదో భగవద్గీత ఇవి పాఠం భిక్ష ఎవరో ఇస్తారు తప్ప కాలక్షేపం నా ఆశీర్వచనం మీకు ఎక్కడ పనికి వస్తుంది మా తంటాలు మేము పడతాం కామాక్షి ఘాట్కో ఎక్కడికో పోయి మా తంటాలు మేము పడతాం మీరు ఆశీర్వచనం చేయండి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఏదో పుస్తకం ఉద్దిగా దక్షిణ ఇచ్చి పంపిస్తూ ఉంటాను మీరు మీకు ఆ భగవంతుడు మీకు ఎప్పటికైనా ఈ ఆత్మజ్ఞానం వైపు మనస్సు కలిగించుగాక అని కూడా నేను పైకి అంటాను ఎందుకంటే ఒక సంస్కారం పెట్టేసి వేయ అది వాళ్ళు టేకప్ చేస్తారో లేదో మరి పరమేశ్వరునిచ్చారు మన వైపు నుంచి లోటు కా నేను నిన్న ఎక్కడో ఉంటే ఒక బ్రహ్మచారి అని అడిగాడు అతను అంత పెద్ద సంస్కృతం అది చదువుకున్నవాడు కాదు నేనేదో అంత ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆన్సర్ అక్కర్లేకుండా ఏదో తాత్కాలికంగా ఏదో చిన్న ఏదో ప్రశ్న గుర్తులేదు నాకు ఆ సందర్భాన్ని బట్టి ఏదో ఒకసారి చెప్తే అతని దారిని అలా చెప్దామని అనిపించింది కానీ ఇంతట్లోకి మళ్ళీ ఐ ఫుల్డ్ బ్యాక్ కూడా ఆలోచించి ఎందుకు మనం ఇతనికి ఏది హితం మనం భావిస్తామో అదే చెప్తాం మనం ఇంకేదో ఆన్సర్ ఎందుకు చెప్పాలి అని చూడు తమ్ముడు నీకు ఇది పద్ధతిగా ఉంటుంది నువ్వు ఈ రకంగా చెయ్యి అని నేనేదో అతనికి హితాన్ని కలిగించే బోధనే చేశాను అతను అడిగిన బోధ బదులు హితబోధ చేశాను కాబట్టి ఎప్పుడు కూడా చెప్పాలి మా దగ్గరికి ఇలాంటి ఆరాధకులు వచ్చినప్పుడు కూడా ఐ టెల్ దిస్ ఇస్ ది వే యు బెటర్ డూ దిస్ వే సో కాబట్టి ఆ రకంగా ఆరాధనలు చేస్తూ ఉంటారు అటువంటి ఆరాధనల్లో క్లేశం ఎక్కువ చాలా కష్టం ఎక్కువ కానీ పరిచ్ఛిన్నమైన దేవత యొక్క ఆరాధన చేయటానికి ఎంత కష్టం ఉంటే సర్వవ్యాపకుడైన దేవతను ఆరాధన చేయటం సర్వవ్యాపకుడైన పరమాత్మను ఆరాధన చేయటానికి బహుశా దీనికి వెయ్యనట్లు కష్టం ఉంటుందేమో అని మీరు ప్రొపోర్షనేట్ గా భావన చేస్తారేమో తప్పు పరిచ్ఛిన్న దేవతని పరిచ్ఛిన్న ఫలానికి ఆరాధించేప్పుడే నియమాలు కష్టాలు అన్ని ఎక్కువ అపరిచ్ఛిన్నమైన సర్వవ్యాపకమైన పరమాత్మని మోక్షమనే మహాఫలం కోసం ఆరాధించే సందర్భంలో కష్టం కూడా తక్కువే ఇదో విదూరమైన సమాచారం అదే అవతారికలో అంటున్నారు శంకరులు నేవలం మద్భక్త అనావృత్తిలక్షణం మహా అనంతఫలం సుఖారాధనశ్చాహం ఆయా పరిచ్ఛిన్న దేవతలను ఆరాధించేవారు ఆయా అల్పఫలాన్ని పొందితే నన్ను ఆరాధించే వారికి మహాఫలము అనంత ఫలము లభించి మద్భక్తాహ యాంతిమామపి ఎటువంటి ఫలము అనావృత్తి లక్షణం అంటే ఇక మళ్ళీ ఈ జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడాల్సిన అవసరం లేకుండా వీడు మోక్షాన్ని పొందుతాడు జీవన్ముక్తుడైపోతాడు నన్ను ఆరాధించేటువంటి నా భక్తులు ఫలము అనంతము అయితే బహుశా ఆరాధన చాలా కఠినం అనుకుంటావేమో అబ్బాయి అలాగేమీ కాదు సుఖ ఆరాధన అహం ఈశ్వరుణ్ణి మీరు నిష్కామంగా ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించటానికి ఏమీ కష్టపడకుండా సకామంగా చెందినో లేకపోతే డాకినినో షాకినినో మీరు ఆరాధించాలంటే మీరు దా దాని నియమాలు ఎలా ఉంటాయంటే చాలా విడ్డూరంగా భయంకరంగా ఘోరంగా ఉంటాయి ఏదో తోక తెగిన ముంగిస కళ్ళు తెచ్చి కోడి ఆంతరంలో కలిపి నైవేద్యం పెట్టుకొని ఉంటాను ఎక్కడికి ఎలా ఉంది వినడానికి చెప్పడానికి నేను ఇలాంటివి ఏమో చదివి ఆ గుర్తుకున్న పిస్సార్ డి పిచ్చి పిచ్చి అది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు లేకపోతే మణికర్ణికా ఘాట్ వెళ్ళి రాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఆ మూడు గంటలు జపం చేయి నాలుగు మాలలో ఐదు మాలలో చెప్పి చెయ్యి అలాగా వంద మాలలు చేయి అంటే నెల రోజులు అక్కడే ఉండి రాత్రి రాత్రి పన్నెండు పొగలంతా పడుకున్న దర్ప స్వయం పర్వాలేదు పదకొండు యపడికి స్నానం చేసేసి మణికర్ణికా ఘాటుకు పోయి ఇంకా వాళ్ళు ఆ శ్మశానం కదా అది తగలబెట్టి శవాలు అన్నీ పోతాయి అవతలకి ఇంకా ఆ బూడిదలు అవి నిధులు ఉంటాయి మళ్ళీ మొన్నటి పొద్దున్న శవాలు వచ్చేదాకా ఎవరు ఉండరు అక్కడ అక్కడ మీరు కూర్చుంటాడు ఆ ఘాట్లో కూర్చుని జపం చేస్తారు వేడు ఇప్పుడు మీరు మణికన్నగా ఘాటుకి వెళితే కనపడతారు అలాంటివి ఏవో ఎంత కష్టమో చూడండి మళ్ళీ మూడింటికి వచ్చి పడుకుని తిరుపడం ఏదో ఫలం వస్తుంది ఏమిటి వీడి మనసులో ఏముందో చెప్పచ్చు వాడి భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పచ్చు దానికి ఇలా చేస్తే నీకు ఆ కోరిక తీరుతుందని చెప్పచ్చు ఇవి ఫలాలు ఈ ఫలాలు ఇవి ఎలా ఉంటాయంటే చాలా సబ్జెక్టివ్గా ఉంటాయి అది ఫలమా అంటే ఫలమే కాదా అంటే కాదు ఒకవేళ లెటర్సే దే ఆర్ వెరీ రియల్ అంతా కరెక్టే అనుకోండి అప్పుడు మాత్రం ఏమైన కాబట్టి అక్కడ ఫలము అత్యల్పంగా ఉంటుంది ఆరాధన చాలా కష్టం అది సర్వేశ్వర అనంతఫలమైన మోక్షం కోసం ఆరాధించటము చాలా తేలిక సుఖారాధనశ్చ అహం కథం అది ఎట్లు అయ్యలాగండి చాలా విడ్డూరంగా ఉండేది అంటే పత్రం పుష్పం ఫలం తోసి వ్యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన ఇప్పుడు దీంట్లో ఈ శ్లోకంలో కొన్ని మంచి మంచి విశేషాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడికి సమర్పించేదానికి విలువ లేదు ఏది సమర్పిస్తున్నారు దానికి ప్రాముఖ్యం లేదు ప్రాముఖ్యం దేనికంటే ఏ భావనతో సమర్పిస్తున్నారు అనేదానికే ప్రాముఖ్యం కాబట్టి ఏమి ఏదో ఒకటి పత్రమో పుష్పమో ఫలమో తోజమో నీకేం దొరికితే కానీ భక్తితో ఇ ప్రేమతో ఇప్పుడు అయ్యా మీకేం పెట్టుకుంటారు ఏదో పెట్టండి పండో ఫలం ఏదో ఒకటి పెట్టడం కానీ అది మర్యాదగా ప్రేమగా పెట్టండి అన్నట్లుగా మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టి పరుషంగా మాట్లాడారనుకోండి వాడు ఏం భోజనం చేస్తాడు అలా కాకుండా ఓ చపాతీను చిన్న కూర ఇచ్చి పెట్టి ఆ ప్రేమగా నాన్న ఇది తిని వెళ్ళరా అని కొన్ని వాడు ప్రేమగా తినే పోతాడు కాబట్టి పెట్టేది ఏది ఆఫర్ చేసేది ఏది అన్నది ప్రముఖం కాదు భక్తితో ఆఫర్ భక్తి అంటే ప్రేమ అని అర్థం ఈశ్వరుని ఎందు అంటే సర్వేశ్వరుని ఎందు మనం ఇక్కడ విష్ణు అంటున్నాం కదా సర్వాత్మని ప్రీతి దానికి భక్తి అని పేరు మళ్ళీ మొదటికి భక్తి అంటే ఇంతకు ముందు చెప్పిన అవిధిపూర్వకంగా చేసే భక్తి కాదు అజ్ఞానపూర్వకంగా పరిచ్ఛిన్నమైన దాని ఎందు అంధశ్రద్ధ ఏది కలదో అది కాదు సర్వాత్మని ప్రీతి సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని ఎందు ప్రీతి భక్తి అది భక్తి అది ఎలా వస్తుందంటే దాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి సర్వమునందు ఈశ్వరుల్ని చూసే విధంగా కల్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మొక్క ఉన్నది దానికి ఆ పుష్పం అబ్బా ఎంత బాగుంది ఆహా ఎంతో ప్రేమ దాన్ని చూడగానే మహాప్రేమ ప్రేమ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు వెళ్ళి దాన్ని పేకరం ప్రేమ అంటే కదా డోంట్ డిస్టర్బ్ ఇట్ మీరు ఒకవేళ అటు వెళ్ళాల్సి దానికి హాని కలగని విధంగా పక్క నుంచి వెళ్తారు చెట్టు మొక్క గడ్డిపోచతో సహా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించటం సర్వమును ప్రేమించటం క్రిమి కీటకములు పశుపక్ష్యాదులు అన్నిటినీ కూడా అలాగా ప్రేమతోటి దర్శించటం సర్వమునందు ఈశ్వరుని భావన చేయటము శిశువుల ఎందు సకల మానవుల ఎందు ఈశ్వరుని భావన చేయటము నిష్కారణంగా ప్రేమించటము ఆ విధంగా ఆ సర్వాత్మని ప్రీతి ఆ సర్వాత్మ అయినటువంటి పరమేశ్వరుని ఎందు మనం ప్రీతిని ప్రేమను దాన్ని అలవరుపుకోవాల్సి మన వైపు నుంచి ఏదైనా ఒక ఎజెండా ఉన్నట్లయితే ప్రేమ అసంభవం ప్రేమ ఇప్పుడు మనం ఒకటి గమనించాలి ప్రేమ వేరు సెంటిమెంటాలిటీ అండ్ ఇమోషనాలిటీ అని ఉంటాయి సెంటిమెంటాలిటీ ఇది అవి వేరు టూ డిఫరెంట్ థింగ్స్ లవ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ తర్వాత ప్రేమ అంటే ఒక పర్టికులర్ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ కాదు దాన్ని ప్రేమ అనడం emotional state is just an emotion ah uh, prema yendo asenta undadu ahankaramo ane senta -e undadu prema unnapudu ah uh, so preminchi varu undadu prema undu can you can you understand that preminchi yetu undadu preminchi ahankaram undadu ego undadu prema matrame untundi prema e untundi senta undadu సెంటర్ అంటే ఆ క్రిస్టలైజ్డ్ ఈగో అది ఉండదు ప్రేమ అది ఇప్పుడు నేను భర్తను నువ్వు భార్యవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది ప్రేమ ఎలా ఉంటుంది అది ప్రేమ కాదు అదే కైండ్ ఆఫ్ ఇమోషనల్ స్టేట్ మంచిది నేనేం కాదన్నావు ఇట్స్ ఓకే ప్రతిదానికి స్టేజెస్ ఉంటాయి ఒక ఇమోషనల్ స్టేట్ I love my wife. Because if she is my wife, I am her husband. Okay. God bless you. It's okay. That is a kind of emotional state. Okay? Sentiment. Okay. So, Prayam uh, and they uh, allow me to do. Prayam and they uh, center me to do. Uh, Haankaram will be able to do. Haankaram may layakun te, kamanalu bhaiya layakun in the state. మీరు సకామంగా దేవుణ్ణి పూజించారనుకోండి అహంకారం అలా స్త్రీకే ఉంది అంచేతనే నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కాబట్టి అటువంటి ప్రేమ భక్తి ఈశ్వరుని భక్తి అది ముఖ్యం ఇక్కడ భక్తి అనే మాట రెండుసార్లు వచ్చింది శ్లోకంలో ఒకే శ్లోకంలో భక్తి అనే మాట రెండుసార్లు వచ్చింది దాన్ని బట్టి దాని ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది కానీ ఆ ప్రేమ మీ హృదయంలో నిండా నెలకొన్న సందర్భంలో మీరు ఈశ్వరుడికి ఏది సమర్పించారు అన్నది ముఖ్యం కాదు ఏదో ఒకటి సమర్పించటము అది ఒక హ్యాబిట్ ఒక కల్చరల్ థింగ్ తర్వాత మన ప్రేమకి ఒక కాంక్రిటైజేషన్ దానికి ఒక బలాన్ని చేకూర్చినట్టు ఆరంభంలో ఆ ప్రేమకి కొంత ఆలంబనాన్ని ఒక యాంకర్కి ఇచ్చినట్టు దాన్ని క్రిస్టలైజ్ చేసినట్టు ఫిక్స్ చేసినట్టు బలం చేసినట్టు మన హృదయంలో ఉంటుంది ఎప్పుడు ఏదైనా సంథింగ్ యూ ఆఫర్ సంథింగ్ యూ ఆఫర్ తర్వాత ఆఫరింగ్ హ్యాబిట్ కూడా ఒకటి ఉంటుంది మంచి సంస్కారమే కనుక ఇంకా ఇనీషియల్ స్టేజెస్ యూ ఆఫర్ సప్తింగ్ లేటర్ ఇంకా ఆఫరింగ్ కూడా గ్రాట్యువల్గా తగ్గిపోతుంది ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉండి నిత్యకర్మానుష్ఠానము చేసేటువంటి సందర్భంలో నిత్యకర్మానుష్ఠానం కర్తవ్యం కనుక నిత్యకర్మ అంటే సంథింగ్ యూ ఆఫర్ అది ఏమిటది అంటే ఇట్ కుడ్ బి పత్రం మీరు గమనించారో లేదో బిల్వ వృక్షం మారేడు చెట్టు దగ్గరికి కనుక మీరు వెళ్తే కింద పత్రాలు ఉంటాయి మీరు చెట్టుని పీకడ కిందే ఉంటాయి అక్కరాలు నేను ఎరువును ఆ చెట్టు దగ్గర వెళ్ళేవి కాకుండా ఉంటాయి అంటే కొంత వాడిపోయింది రాలతుంది మారేడు అలా రాలేదేమో అని నేను అనుకున్నా మారేడు రాలేదు మిగతా అవి రాలాయని అక్కర్లా మారేడు కూడా రావుతాం ఆ పత్రం తీసుకెళ్ళి ఆ విఘ్నేశ్వరుడికి సమస్య ఒకటే పత్రం ఊరికే ఇన్ని పత్రాలు అక్కర్లా ఒకటే పత్రం లేకపోతే పారిజాత వృక్షం దగ్గరికి పువ్వులు రాలతాయి ఆ పువ్వులు రాలినవన్నీ మూట కట్టేసి ఇంకెవరికి దొరకుండా చేయక్కర్ ఒక పుష్పం తీసుకెళ్ళి ఒకటి చాలండి పత్రం పుష్పం సో గత ఏకవచనానికి చాలా ప్రాధాన్యత కలదు ఏకవచనం సో పుష్పం ఫలం ఏదైనా ఒక పండుగ అరటి పండు మళ్ళీ మనకే మిగిలిపోతుంది కదా ఈ పత్రము పుష్పమైతే ఇచ్చే మనం ఆఫర్ చేసి అక్కడే పెట్టి వెళ్ళిపోతాం అరటి పండు అయితే మళ్ళీ మనకే మిగిలిపోతుంది మనమే తినేసేయచ్చు తోయం అంటే సూర్యుడు సూర్యుడికి తోయం ఆర్థ్యం ఇవ్వచ్చు ఈశ్వరుడికి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి చెంబులో కొన్ని నీళ్లు తీసుకెళ్ళి ఆ శివుని ఎస్తే కారణం You need not do anything more than ట్ డూ ఎనిథింగ్ మోర్ క్యాంట్ శివుడే అక్కర్లా విష్ణు అయినా పర్వాలేదు అంత ఒకటేనండి ఒక రూపాన్ని ఉంది పక్కన ఒక్కటే కాబట్టి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఉద్ధరిణితోటి water. ఒక స్పూన్ వాటర్ ఆఫర్ సో ఏది ఆ ఇక్కడ ఆ పత్రం పుష్పం అంటే దాని అభిప్రాయం ఏమిటంటే అనాయాసముగా లభించేది అని అభిప్రాయం ఏమీ ఆయాసపడక్కర్లేదు అనాయాసంగా రచిస్తుంది ఏమీ కష్టపడక్కర్లేదు సంపదలు కావాలన్నవాడు పద్మములతో ఆరాధించవలను అన్నారనుకో నూట ఎనిమిది పద్మాలు కావాలని ఇప్పుడు నూట పద్మాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు డబ్బు ఖర్చు పెట్టగలిగితే వాడెవడో వెళ్ళి ఆ పద్మాల సరస్సుకి వెళ్ళి దాన్నంత కూడా చల్లా చేత అవన్నీ కూడా ఓడపీకి కొట్టుకొచ్చి పెడతాడు ఉన్నారు వాళ్ళ ఎవరిలో పద్మాలను అలంకరించారు అక్కడ ఏం చేశారంటే ఒక పాత్ర పెట్టి ఇక్కడ స్టేజీ స్టేజ్కి ఎదురుగా ఓ పాత్ర ఆ పాత్రలో నీళ్లు ఆ నీళ్లలో అడుగున స్పాంజి ఫిక్స్ చేసిన స్పాంజి ఈ పద్మాన్ని పట్టుకొచ్చాడు ఎక్కడి నుంచి సరస్సు నుంచి కూడా పీక్కొచ్చాడు నాలుగో ఐదో ఆ స్పాంజిలో పుచ్చాడు ఓ పత్రం కూడా పెట్టాడు ఆ పత్రం కూడా పెట్టాడు నీళ్లు పోసి నేను వెళ్ళాను ఇది అలంకారం ఏట్ర తమ్ముడు ఇదంటే అలంకారం మీరు కూర్చుని స్టేజ్కి మేము అలంకారం చేసామంటే ఆ పద్మాలను చూస్తే దుఃఖం కలుగుతాం దుఃఖమే దే లుక్ నాకేమనిపించిందంటే ఒక చేతనమైన ఒక ప్రాణి అక్కడ వాపోతూ అలా కూర్చుని ఉన్నట్టుగా అనిపించింది నాకు అలా అనిపించింది ఏమిటో నమ్మ చూడడానికి కూడా చాలా కష్టంగా ఉందిరా ఆ సరస్సులో ఉన్న పద్మాలని ఓడపీకి అడుగున కట్ చేసి కచ్చి తోటి స్పాంజీలో కూర్చేడు ఏవనాలు అండి ఏమి వాట్లు సే దేనికి అలంకారం అంటే స్టేజ్కి అలంకారం ఎవళ్ళకి సన్యాసి పీపుల్ ఆర్ క్రేజీ అయిపోయింది అండర్స్టాండ్ ప్రకృతిని పడితేస్తారు ఎన్వైరాన్మెంట్ని నాశనం చేస్తారు They are ది ఆర్ నూయింగ్ ఇట్ ప్రాబ్లమ్ బిగ్గర్ గ్రేటర్ ఇప్పుడు ఇపుడి మాలలు వేస్తారు ఆ మాలలు చూసారా ఎంత పెద్ద పెద్ద సైజు చేస్తారంటే మాలలు దాన్ని మాల వేయటానికి మామూలుగా సూత్రం అంటే దారం దారం ఏమిటి దారం చాలదు ఈ జూట్తో వచ్చే పూర్వం వస్తాడంటారు అల్ది అవి చాలా ఇంతలా ఉంటే అది చాలా ఒక కట్టె పెడతాడు కట్టె పెడతాడు మెడలో పెడతాడు కట్టెలాగా ఉంటుంది అది ఏదో ఎద్దు మెడలో పలుపు పెట్టినట్టుగా ఉంటుంది అది పెడతాడు అది వేస్తాడు మెళ్ళ ఏమైనా ఆ కట్టెవిటి ఆ మాల ఏమిటి ఎవరు చెప్పారు నీకు ఇదంతా ఇదంతా చూస్తుంటే ఎక్కడిని ఐదు కేజీలు పువ్వులు పెడతాడు ఆ ఐదు కేజీలు నిలబడాలంటే ఆ కట్టెకి పెద్ద పెద్ద తాళ్ళు వేసి పట్టుకొచ్చారు తాళ్ళు కనపడుతూ ఉంటాయి ఆ తాళ్ళతో మామూలుగా అమెరికా వెళ్ళే వాళ్ళని బ్యాంకులోకి కొట్టుకుంటారు చూడండి అలా ఉంటాయి ఆ తాళ్ళు తెల్లడి తాళ్ళు అది వేసేస్తాడు మెళ్ళ బిగ్గర్ బెటర్ క్రేజ్ ఈ క్రేజ్ ముఖ్యంగా ఈ సాధు సంతల దగ్గర మరి ఎక్కువ ఈ ఏదో దేవుడు అంటే విగ్రహం కాదనలేదు అవునలేదు కాబట్టి అలా పడు ఉంటుంది మీరు చిన్నుడు వేసినా పెద్దడు వేసినా మహాత్ములైనా చెప్పాలి కదా అలాగా ఉరితే అసలు ఉంటే అలాగే చేయకండి మే మెలో మాలే నీకు మాల వేయాలంటే ఆ ఇంటి దగ్గర దొరికిన పుష్పాలు తీసుకొచ్చి చిన్న దారుణలో కూర్చొని మెళ్ళలో అలా వేస్తే ఒక సంప్రదాయం కోసం మీరు వేయాలనే మహాప్రతుతలుంటే ఒకటి వేస్తే అయితే చేతికో పుష్పం ఇచ్చేస్తే కూడా సరే కాబట్టి ప్రేమకు భక్తికి ప్రాధాన్యం ఇచ్చి ఈ మెటీరియల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మినిమం మట్టి పెట్టుకునే మెటీరియల్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ రకంగా మనం ఆలోచన చేయాల్సి ఉంటాం రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదయ పూర్ణమే వాశిష్యత శాంతి శాంతి శాంతి సరే అవును అనౌన్స్ చేసే సార్ రేపు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి అనౌన్స్ చేస్తున్నాను పది గంటలకు శివానంద మహారాజు యొక్క పుణ్యతిథి సందర్భంగా పూజారిది ఉంటుంది మహాత్ముల ప్రవచనాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా బయట వేయగలరు ప్రోగ్రామ్ అయిన వెంటనే మహాప్రసాదం లంచ్ కూడా ఉంటుంది పన్నెండు తర్వాత